ఏషియా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదవ వచనం భూది గ్రంథంలో నలభై ఒకటవ అధ్యాయమే కదా పదవ వచనం పదవ వచనం చదువు చదువు భూది గ్రంథంలో నుండి నేను పట్టుకొని దాని పదవుల నుండి తెలుసుకుని వాడ నీవు నా దాసరవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాయు నేను ఇత చెప్పను నీకు తోడయినాను భయపడకుము నేను నీ దేవుడనయ్యున్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుతూను నీకు సహాయం చేయబడను నేనే నీతియు అను నా దక్షిణ హస్తంతో ఆదుకొందును నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం వాదించి వారందరూ మాయమై నశించుకోవు కలహించు వారు వారిని కనుగొనలేకపోతారు సరే సరే ముఖ్యంగా నేను నీకు తోడై ఉంటాను అన్నాడు ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ ఏముందంటే బూది గంథంలో నుండి కదా బూది గంథం నుండి నేను నిన్ను పట్టుకొని నిన్ను పట్టుకొని దాని కోణ నుండి నిన్ను పిలిచిన అంటే నేను అర్థం ఏంటంటే ప్రపంచం అంతటి నుంచి ప్రభు తన బిడల్ని ఏర్పరచుకున్నాడు ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో స్కాటర్డ్ అయిపోయిన వాళ్ళందరినీ కూడా ఆయన ఆకర్షించుకుంటున్నాడు అన్న వాక్యం ఒక జ్ఞాపం చేస్తాయి సరే ఎందుకు ఎందుకు ఏర్పరచుకున్నాడు అన్న విషయం మనం అర్థం చేస్తాం ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే నా దాసు ఉపేక్షించడం అంటే విడిచిపెట్టడం నేను నిన్ను ఎప్పుడు విడిచిపెట్టను అంటున్నాడు అక్కడ మరొక నేను నిన్ను ఉపేక్షింపకేక్షింపక ఏర్పరచుకుంటున్నా నేను ఇత చెన్నాను చాలు నీకు తోడైనాను ఇది ప్రామిస్ నేను ఎవరికి ప్రామిస్ అంటే ఆయన నమ్ముకున్న వాళ్ళకి ప్రామిస్ ఇది ఏమని ప్రామిస్ అయింది జ్ఞాపకం చేస్తుందంటే బూది గంధంల నుంచి దాని చివరి అంచుల నుంచి నేను మిమ్మల్ని తీసుకొచ్చుకున్నాను కాబట్టి నేను నీకు తోడయ్యంటాను నేను ఎప్పుడు ఉపేక్షించను ఎప్పటికీ నేను విడిచిపెట్టాను నేను నీకు ఎప్పటికీ తోడైంటన్నాడు కాబట్టి భయపడకూడి అన్నాడు అక్కడ కదా సాధారణంగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే భయపడతాం వెల్త్కి సంబంధించిన కూడా భయాలు వస్తూ ఉంటాయి ప్రా ప్రాపర్టీస్ ఏమైనా అయితే భయం వస్తుంది ఏమైనా మన ప్లేసెస్కి అబ్జర్ చేసుకుంటే భయం వస్తుంది కోర్టు కేసులు అనేది భయం వస్తుంటుంది ఎవరన్నా వచ్చింటే దొంగిగమని మీద భయం వస్తుంటే ప్రతి దానికి భయపడుతూ ఉంటాం మనం వుద్దుపెట్టి శరీర బలం అవుతుంది నాకేమి గాయం అవుతుందో నాకేమైపోతుందో అన్న భయం ఎట్లాడుతుంటున్నారు అందరినీ కానీ నేను పక్కన వెయ్యి మంది పడినాను నీ పక్కన పదివేల మంది పడినాను ఏ ఆ భయము నీ అందరికీ ప్రామిస్ అయ్యి కాబట్టి మీరు ఈ వాగ్దానాలని జ్ఞాపకం చేసుకున్నారు ఎందుకంటే మీరు ఏ స్టోర్లో మీరు ఎంతో కాలం నుంచి ఎన్నో సంవత్సరాలు దేవుని నీళ్ళలో జీవించిన వారు ఎదిగిన వారు ఎన్నెన్నో అద్భుతాలు మీ చూసిన వారు మీరు అయినా కానీ మీకు భయం ఎందుకు వస్తారు వస్తూ ఉంటాయి సోదరులు వస్తూ ఉంటాయి ఆయనకి దగ్గర కావడానికి ఆయనకి సన్నిహితం ఇవ్వడానికి కొరకు సంపూర్ణంగా ప్రేమించడానికి కొరకు ఇవన్నీ కల్పిస్తూ ఉంటాడు అవి మనం అర్థం చేసుకోవాలా ఎందుకు అవి పర్మిట్ చేస్తాడు దేవుడు దేవుడి జీవితంలో కూడా మనం చేస్తాం కదా తన పిల్లల జీవితంలో చూస్తాము తన భార్య జీవితంలో చూస్తాము ఆయన కల్పిస్తాడు కావాలని ఎందుకు కనిపిస్తాడంటే నీ విశ్వాసం పరీక్షింపబడకపోతే అది డిపెండబుల్ ఫెయిత్ కాదు ఫెయిత్ విచ్ ఇస్ నాట్ టెస్టెడ్ కెనాట్ బి ట్రస్టెడ్ అంట కాబట్టి మీ ఫెయిత్ చాలా టెస్ట్ చేయబడుతుంది కొన్ని కొంతకాలం నుంచి ఎంత కాలమో మీకు తెలుస్తుంది నాకు ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ కావచ్చు వన్ ఇయర్ కావచ్చు టూ త్రీ ఇయర్స్ నుంచి మీ టేస్ట్ బాగా మీ ఫేత్ బాగా పరిశంపబడుతుంది పరిశంపబడితే అది సంపూర్ణంగా ఆధారపడే విశ్వాసం కాబట్టి అటువంటి సంపూర్ణమైన విశ్వాసంలోనికి మిమ్మల్ని తీసుకెళ్తున్నాడు దేవుడు నెక్స్ట్ లెవెల్ అంటాం నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ ఆధ్యాత్మికమైన జీవితం ఆత్మీయ జీవితంలోకి దేవుడు మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాడు ఇవన్నీ కొంతకాలమే చీకటి జీవితాలు కొంతకాలమే దాని తర్వాత శాశ్వత కాలం వెలుగుంటది మన జీవితంలో అది వాగ్దనం ఆయన చేస్తున్నాడు నేను సదాకాలం నీకు తోడే అంటాను నేను ఎన్ను విడిచిపెట్టాను కాబట్టి ఆ వాదనలు జ్ఞాపకం చేసుకోండి ఆయన భయపడకమని చెప్పి నేను కాబట్టి మీరు భయపడకండి దుష్టశక్తులు భయపెడతా ఉంటాయి అనేక రకాలుగా హింసలు బాధలు శరణంలో వేదనలు ముళ్ళు ఒకటి నాకు ఒక ఎందుకు సరండి లాంగ్ డిస్టెన్స్ ఏమి వస్తున్నావు ఆల్మోస్ట్ ట్వంటీ కిలోమీటర్లు వచ్చాను ఆల్మోస్ట్ అయితే ఆల్మోస్ట్ ఈ ఫోర్టీన్త్ దగ్గరకు వస్తుంటే నాకు ఒక ఒక ఎక్స్పీరియన్స్ ఒక గ్యాప్ టెన్కి వస్తుంది ఒక ఆల్మోస్ట్ నైన్టీ సెవెన్ ఆ ప్రాంతంలో ఒక ఆశ్చర్యకరమైన క్రియ జరిగింది ఆ అది ఎందుకు నేను ఇప్పుడు మీకు సాక్ష్యంలాగా పంచుకుంటున్నాను నాకు కూడా టైఫాయిడ్ అనొచ్చు ఆల్మోస్ట్ వన్ వీక్ అయిపోయింది టైఫాయిడ్తో ఇంకా అప్పుడు ఆ రోజునలో సిప్రోఫ్లాక్సిన్ టాబ్లెట్స్ ఇచ్చేటళ్ళు టైఫాయిడ్ వస్తే అయితే ఆ సిప్రోఫ్లాక్సిన్ ట్యాబ్లెట్ వేసుకుంటే మొత్తం భయంకరమైన తలనొప్పి అసలు తల అటు ఇటు కదిలితే ఎంత నొప్పి అంటే అంత నొప్పి ఉండేది తల అట్లే దీంట్లో ఎత్తుగా వేసుకొని పండుకుండేవాడిని అసలు ఏం తినబుద్ధి కాదు కడుపు అంతా పచ్చి పొడులాగా యాంటీబయాటిక్స్ వేసుకుంటే అట్లా ఉంది భయంకరంగా అయితే ఎక్కడ కదలలేని స్థితిలో ఉన్నాను ఇప్పుడే ఒక ఫోన్ వచ్చింది ఇంట్లో ఎవ్వరు లేరు ఫోన్ ఆ రోజునలో మొబైల్ ఫోన్స్ లేవు కదా ఆ ల్యాండ్ లైన్ ఫోన్ వస్తుంటే ఆ ల్యాండ్ లైన్ ఫోన్లో ఎవరు చేస్తుంటో కూడా తెలియదు దానికి డిస్ప్లే ఉండదు నేను ఆ ఫోన్ ఎత్తిన ఫోన్ ఎత్తితే మా పెద్ద మా కొడుకు వాళ్ళు అక్కడ ఉంటారు కడపాల ఉంటారు వాళ్ళు మాది అయినారు మాది రాయల్సీ మాది యాక్చువల్గా కడపలో ఉంటారు వాళ్ళు ఆయన మంచి మ్యూజిషియన్ కీబోర్డ్స్ అవన్నీ వాయిస్ ఆల్ ఇండియా ప్రోగ్రామ్స్ ఇచ్చేవాడు ఆ అయితే ఆయనని కడప నుంచి తీసుకొచ్చారు హైదరాబాద్కి సిక్ అయిపోయింది నీళ్ళెవరలేని సిద్ధలో ఉన్నాడు ఏం తింటలేడు ఆల్మోస్ట్ వన్ మంత్ నుంచి పక్కగా అయిపోయింది ఆయనని తీసుకొచ్చి ఎక్కడ అంటే ఆ సంగ్ మన సెంటాన్స్ స్కూల్ ఉంది కదా సికింద్రాబాద్ సార్ అతిదిక్కు మన జూబ్లీ బార్ స్టాండ్ మనం సెంటాన్స్ స్కూల్ గేట్ కనిపిస్తుంది బ్రిడ్జ్ ఓవర్ ఉంటుంది ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంటుంది అక్కడ ఒక హాస్పిటల్ వేసారు అది నాకు జ్ఞాపకంకొస్త హాస్పిటల్ సికింద్రాబాద్ హాస్పిటల్ దా ఆ హాస్పిటల్ చేసినారు అయితే ఈ ఫోన్ వచ్చింది ఇట్లా వచ్చి నువ్వు ప్రేయర్ చేయాలా ఇట్లా అన్న హాస్పిటలైజ్ అయ్యాడు వన్ మంత్ నుంచి మొత్తం ఏం తింటలేడు మొత్తం సన్నగా యూరినేషన్ కూడా ఇబ్బంది అయిపోయింది కిడ్నీస్ అనేది దెబ్బతిన్నాయేమో ఇతంతా నేను నా పరిస్థితి ఏమో నిలబడలేని భయంకరమైన తలనొప్పి టైఫాయిడ్ రికవరీ స్టేజ్లో ఉన్నా నేను అయినా కానీ సరే వాళ్ళు ఎట్లన రావాలి నువ్వు ఎవ్వరు వస్తలేరు ప్రార్థనకి ఎట్లనే రావాలంటే నేను అట్టనే లేచినా ఏం అసలు దూక్కోలేదు పిచ్చి పిచ్చి పొంది పోయినా ప్రార్థన ఆ రోజుల్లో మోటార్ సైకిల్స్ లేవు బస్సులో పోయినా బస్సులో పోయి నడుచుకుంటూ పోయినా రైల్వే స్టేషన్ దగ్గర దిగి నా హెల్త్ ఎట్లుంది నిలబడలేని స్థితిలోనే ఆ రోజల్లో ఇట్లాంటివి ఎవరు ఇట్లాంటి లిక్విడ్స్ లేవు ఏముంటుంది ఆడ ఇంత అనభ అవే అంత స్పెషల్గా ట్రీట్మెంట్ ఇచ్చే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ రోజుల్లో లేరు అంత భయంకరమైన నీరసలో ఉన్ను భయంకరమైన హెడ్ఏక్ ఉంది అటువంటి హెడ్ఏక్లో ఫోన్ చేస్తే సరే వస్తా అని చెప్పిన కానీ నా సిటీ బాగలేదు అట్లా అసలు నా ప్లేస్లో ఇందాక సంపద సంపద ఇట్లా అంటే లేదు సార్ నేను ఈ రాలేను నాకు ఆల్రెడీ టైఫాయిడ్ మన సన్స్ట్రోక్ వచ్చింది కదా నేను ఇలా వాళ్ళు చెప్తున్నాను మళ్ళీ అన్నాడు కానీ అది నా గ్యాప్ ఫమ్ వచ్చింది ఎందుకో ఇక్కడికి వస్తుంటే నేను లేచి పరిగెత్తినీ పరిగెత్తిన పోయి బైబుల్లో ఒక వాక్యం నాకు జ్ఞాపక సంవార్తలు ఒక వాక్యం చూపించిన వాక్యం చూపించాక నీళ్ళకి ప్రార్థన చేసేసిన తాగేండు తాగినాక తన కడుపు మీద చేయి ప్రార్థన చేసిన అంతే ప్రార్థన చేసినాక ఇంకా అంత అయిపోయినాక సరే నేను ఇంటికి వెళితే మీరు పండుకోండి అంటే ఆయన ఇంకా ఏం ఆ గ్లాస్ నీళ్ళు తాగిం అంతే వన్ మంత్ నుంచి ఏం తాగనివాడు అది జస్ట్ నేను ప్రేర్ చేసిన నీళ్ళు కొంచెం తాగింంతే దాని తర్వాత ఇంక నేను బయటికి వెళ్ళిపోయినా నా తలనొప్పి ఎక్కడ పోయిందో నా టైఫాయిడ్ ఎక్కడ పోయిందో ఆ నుంచి నేను సికింద్రాబాద్కి వాకింగ్ చేసి బస్ మళ్ళీ ఇంటికి పోయి పోయి ఆ టైఫాయిడ్ విడిచిపెట్టేసింది నా చెరాన్ని సరే నాకు అర్థం కావట్లేదు అసలు తలనొప్పి ఉంటే అంత భయంకర తలనొప్పి కానీ అక్కడ ప్రేయర్కి పోయి అంత కష్టంతో అంత శరంలో బాధ ఉన్నా పోయి ప్రేయర్ చేసి అక్కడ నుంచి నేను బయటికి వస్తుంటే నాకు టైఫాయిడ్ విడిచిపెట్టేసింది జ తలనొప్పి కూడా అయితే ఇంటికి వచ్చినాక హాఫ్ అన్ అవర్కి వాళ్ళు మళ్ళా ఫోన్ చేశారు నాకు మళ్ళా ఫోన్ చేసినారు మళ్ళా పోవాల్సి వస్తుంది మళ్ళీ అనుకుంటే అప్పుడు చెప్తున్నారు వాళ్ళు నువ్వు ప్రార్థన చేసి వెళ్ళిపోయినాక స్టార్ట్ అయింది పెద్దగా వామిటింగ్ చేసిండు ఆ మీద ఆ వామిటింగ్ అంతా నల్లగా ఏమో వచ్చి పడిందట పడిందట పడినాక లేచినట్ట బాత్రూమ్ పోయి టాయిలెట్ కూడా పోస అంటే దేవుడు సైమల్టేనియస్లీ ఇద్దరికి హీలింగ్ ఇచ్చాడు నాతో హీలింగ్ ఇచ్చిండు ఆయనకు కూడా హీలింగ్ ఇచ్చాడు వన్ మంత్ నుంచి రికవర్ కాలేదు ఎన్ని మందులు తిరిగి ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా రికవర్ కాలేదు ఆ క్షణంగా హీలింగ్ ఇచ్చింది దేవుడు ఆయన ప్రసంతాడు ఎన్నికి ఇచ్చింటారు చెప్పండి చెప్పవచ్చి సరే నాకు ఇచ్చేది కరెక్టే మా ఇద్దరికి ఒకేసారి ఎందుకైంది అట్లా స్వచ్ఛత ఇద్దరికి ఒకేసారి అయింది అట్లా చూడండి మనం అందరము దేవుని సేవలో ఉన్న వాళ్ళ దేవుళ్ళు ఉన్న వాళ్ళ ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యాలు వింటున్నాము గానీ ఎప్పుడైనా ఆ వాక్యాలని అమలు పరుచుకుంటున్నా పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే ఒబీడియన్స్ కదా మీరు ఎంతగా వింటున్నారు వాక్యలు పోయి అదివారం మేము విన్నారో జ్ఞాపకం ఉందా అంటే మర్చిపోతున్నారు నెలలు నెలలు వాక్యాలు వింటున్నారు కానీ ప్రతి వారాలు వాక్యలు వింటున్నారు సంవత్సరాలు వాక్యాలు వింటున్నారు ఒకటి మీ మైండ్ రిజిస్టర్ కావట్లేదు రిజిస్టర్ కాకపోతే వాటిని మీరు పాటిస్తారు పాటించకపోతే ఫెయిత్ ఎట్లా బిల్డ్ అవుతుంది ఫెయిత్ బిల్డ్ కాకపోతే అద్భుతాలు ఎట్లా జరుగుతుంది మీ జీవితంలో అర్థమవుతుందా వాల్ ఫోన్ చేసినారు నా వల్ల కాదు అనుకుంటే ఆయనకి స్వస్థత రాకపోయేది నాకు కూడా స్వస్థత రాకపోయాడు అర్థమవుతుంది సార్ విశ్వాస సహితమైన ప్రార్థన రోజుని స్వస్థపరచునని యాక రాష్ట్ర పత్రికలో మనం చూస్తాం కదా ఐదవ అధ్యాయంలో అంతేనా యాకూబ్ రాష్ట్ర పత్రిక ఐదవ అధ్యాయము పదిహేను పదహారులో చూస్తాం అది కదా చూడలేదు ఒకసారి విశ్వాసమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును ప్రభువు లేదు నేను చూడండి అది ఎన్ని సంవత్సరాల క్రితం సాక్ష్యం నేను ఇప్పుడు పంచుకుంటున్నాను నేను అనుకుంటే సెకండ్ టైం పంచుకుంటున్నా ఇంకెప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం ఒకసారి పంచుకున్నాను ఈ సెకండ్ టైం పంచుకుంటున్నాం మీ ఇంట్లో ఎందుకంటే టైఫాయిడ్ అనేది కామన్ కదా సరే టైఫాయిడ్ ఎందుకు వస్తుంది మీకు తెలుసా మీరంతా సైన్స్ స్టూడెంట్సే కదా టైఫాయిడ్ ఎందుకు వస్తుంది అదే అంత టైఫాయిడ్ ఉంది రిపోర్ట్స్ లో ఫోర్ ఫోర్ టైప్స్ నాలుగు రకాల టైఫాయిడ్లు ఉన్నాయి ఒక్కటి కాదు అది ఎందుకు వస్తుందా చెప్పమంటారా మీరు తినే ఆహారాల మీద మూతలు ఉండవు కదా ఆ ఈగలు వచ్చి వాళ్తాయి ఆ ఈగలు ఎక్కడెక్కడో వాళ్తాయి మురికి కాలువలలో టాయిలెట్స్లలో వాళ్తాయి అక్కడ నుంచి వచ్చి మన ఫుడ్ ఆహారాల మీద అవి వాళ్తాయి మనం చూసుకోం తీసుకోండి తింటాం వాటి కాళ్ళ నుంచే ఆ బాక్టీరియా స్ప్రెడ్ అవుతుంది జెర్మ్స్ స్ప్రెడ్ అవుతాయి అందుకే కాన్షియస్ గా మనం ఉండాలి ఆ ఫుడ్ విషయంలో ఈ రోజున అండ్లేజ్ అవి మూతలు ఉంటాయి కానీ అవి పైగా హా అట్లనే కాదు మనం ఇంట్లో తీరుంటది కరెక్టే ఇప్పుడు మీరు ఏం చేస్తారు వేడి వేడి తీసుకొచ్చి ఇక్కడ పెడతారు కాన్సెప్ట్ టేబుల్ మీద ఇక్కడ ఉంటది చాలాగా అవుతుంది దాని తర్వాత ఎక్కడ ఉంటే ఈగలు అవి వరకెత్తుకుంటూ వస్తాయి ఇక్కడికి వచ్చి మీరు చూస్తుంటారు ఫ్రెష్ ఫ్రెష్ ఫుడ్ అది కానీ అవి వచ్చి దాని మీద రాలేనాయి అంతే కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఫుడ్ విషయంలో పర్టికులర్లీ ఈ కాలంలో తర్వాత బయట రోడ్ సైడ్ ఫుడ్ ఎయిటీ ముట్టద్దు ఎయిటీ ముట్టద్దు రోడ్ సైడ్ ఫుడ్స్ తర్వాత ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు షుగర్కి సంబంధించినవి పదార్థాలు తక్కువ తీసుకోవాలా ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకోవాలా ఎందుకంటే షుగరు బ్యాక్టీరియాకి వైరస్కి షుగర్ చాలా ఇష్టం మన కడుపులో ఉండే మన గట్స్లలో ఉండే బ్యాక్టీరియాకి వైరసెస్కి వైరస్ అంటే బ్లడ్లో ఉంటుంది బ్యాక్టీరియా గట్స్లలో ఉంటుంది వాటికి షుగర్ అంటే చాలా ఇష్టం నీ కడుపులోకి ఎంత షుగర్ పోతే అంత అవి మల్టీప్లై అవుతూ ఉంటాయి కాబట్టి వాటిని వాటికి స్నా అది ఫుడ్ స్నాప్ అది ఫుడ్ని కట్ చేయాలి మనం అంటే షుగర్ తక్కువ తీసుకోవడం వల్ల బ్యాక్టీరియా వైరసెస్ గ్రో కావు ఇంకటి వాటికి సప్లై ఉంటుంది కాబట్టి ఫుడ్ ఆ టైంలో మనం ఏం చేయాలంటే ఎక్కువ మటుకు కొంచెం ఫ్యాట్ కంటెంట్ తీసుకోవాలి యానిమల్ ఫ్యాట్ ప్రోటీన్ ఇవి కొన్ని తీసుకోవాలి మిల్క్ ప్రోడక్ట్స్ బటర్ చీజ్ ఇట్లాంటివి కొంత తీసుకోవడం వల్ల ప్రసరిస్తాం అప్పుడు ఏమైందంటే ఆ బ్యాక్టీరియాకి ఫుడ్ సప్లై ఉంటుంది కాబట్టి వాటి గ్రోత్ నార్మల్ అయిపోతాయి దాని తర్వాత మీరు ఎట్లా యాంటీబయాటిక్స్ తీసుకున్నారు కాబట్టి రిమైనింగ్ బ్యాక్టీరియా వైరస్లు చనిపోతాయి అట్లా మీకు స్వస్థతో వస్తుంది కాబట్టి దేవుడు మొత్తం మాట్లాడుతున్నాడు విశ్వస విశ్వాస ప్రార్థన రోగిని స్వస్థపరచును ప్రభువు అతనిని లేపును కాబట్టి మిమ్మల్ని లేపిండి ఆల్రెడీ మీరు ఆల్రెడీ బెడ్ రెడ్లు లాస్ట్ టూ త్రీ వీక్స్ క్రితం దేవుడు మిమ్మల్ని నడ లేపిండి మీరు లేచి నడుస్తున్నారు అంటే ఆల్రెడీ ఆయన అద్భుతాలు చేయడం స్టార్ట్ అయింది మీ లైఫ్లో కాబట్టి అదే ఫెయిత్లో మీరు ముందుకు వెళ్ళండి ఆయన సచీవుడు అని మీరు సాక్ష్యం ఇవ్వండి మీ మందిరానికి చర్చికి పోయి మీరు స్వస్థత పొందినాక ఇద్దరు పోయి సాక్ష్యం పంచుకోండి దేవుడు మహిమ పరచబడ మీ జీవితాల నుంచి చూడండి మీ దేవుడు మాట్లాడిన ఒక విషయం ఏంటంటే నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ ఆయన సేవ నువ్వు చెయ్యాలా పాయింట్ నెంబర్ వన్ ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ ఇంటి దగ్గర ఉన్నంత మాత్రం రోగం ఉన్నంత మాత్రం సేవ చేయొద్దా ఇతరుల గురించి చేయొచ్చు మీరు సేవ ఇక్కడ కూడా ఎంత అనారోగ్యంతో ఉంటారు మేము పోతా ఉంటాం కదా ఉంటాము హాస్పిటల్స్ వెళ్తూ ఉంటాము బాధకరంగా ఉంటుంది చిన్న చిన్న పిల్లలు చూస్తుంటాము చాలా వేదన ఆ రీతిగా మనం ఫార్ బెటర్ కదా ఆయన ఎంతో ఆశ్రయించిన వాళ్ళని కాబట్టి మన జీవితాలు అతనికి తిరిగి సమర్పించుకోవాలా ఒకళ్ళు నువ్వు ఇంకా గా లేకపోతే ఆయన పిలుపుకి అట్లీస్ట్ ఈ రోజు స్పందించు ఆయన ఒక్కడే రక్షకుడు ఈ లోకంలో ఇంకా వేరే మార్గమే లేదు ఏ రూపకంగా నీకు రక్షణ అనుభవం ఉండదు ఈ లోకంలో ఎన్ని సంపాదించుకున్న చివరికి పరలోకంగా ఓకపోతే మనకి ఏం లాభం లేదు కదా కాబట్టి దాని కొరకు ప్రయాసపడుతున్నాం మనం అందరం మేము అంతా దాని కొరకు పరలోకంలో నీ నివాసము నువ్వు కట్టుకోవాలా అన్న వాక్యం ఇందాక చూసినాం ఈ లోకంలో అందరూ కట్టుకుంటారు ఇల్లు ఎక్కడైనా కట్టుకుంటారు కదా ఏ దేశంలోన కట్టుకోవచ్చు ఇల్లు ఆసంలో కూడా కట్టుకోవచ్చు అడవుడ కొనుక్కొచ్చు ఇల్లు ఎన్ని కట్టుకున్నా కానీ విడిచిపెట్టాల్సిందే తప్పదు ఇప్పుడు అల్టిమేట్లీ మనం కట్టుకోవాల్సింది ఇల్లు అక్కడ అందువరకు ప్రయాసపడదాం మనం ధన్యవాదాలు మిస్టర్ మీరంతా ప్రయాసపడుతున్నారు దాని గురించే దేవుడు ఖచ్చితంగా స్వస్థపరిచే దేవుడైనా ఇంకటే వాగ్నం చేసి తీరొచ్చు నేను మిమ్మల్ని విడిచిపెట్టాను అన్నాడు మీకు బలం అనుగ్రహిస్తా కాబట్టి మనం విశ్వాస ప్రార్థన మనం విశ్వాసంతో ఇప్పుడు ప్రార్థిస్తున్నాం మనం ఖచ్చితంగా మిమ్మల్ని లేపి నడిపిస్తాడు దేవుడు మీరు తిరిగి ఆయన సేవ చేయండి ఈ కాల్ని వాడు టచ్ చేసండి కదా దుష్ట శక్తి ఫైతాను వాడి రాజని తొక్కండి ఆ కాళ్ళతో మీరు తిరిగి లేచి తొక్కాలా మేమందరం తొక్కుతున్నాం మేము కూడా యాక్సిడెంట్స్ పడిపోయిన వాళ్ళనే కాళ్ళు ఇరిగిన వాళ్ళనే ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళనే అన్ని భ్రమలు పొందిన వాళ్ళని అయినా కానీ మేము విడిచిపెడతాండి యశ్బ్రావుని యశబావు అంటే ఎందుకు యాక్సిడెంట్స్ అయినాయంటే చాలా మంది ఆడతారు అదే ఏ తీసులు ఈ ప్రశ్న దేవుడిని నమ్మని వాడు ఆడతాడు ఆ ప్రశ్న దేవుడు నిజంగా ఉంటే ఎందుకు ఇంత బ్యాడ్గా ఉంది లోకం ఎందుకు ఇంత ఈగిల్ ఉంది అని ఆయన స్వేచ్ఛరించండి మనిషికి మంచి చెడు రెండింటి మధ్యలో పెట్టిన నువ్వు తీర్మానించుకో ఈ లోకము చెడుని తీర్మానించుకుంది నువ్వు మంచిని తీర్మానించుకో నువ్వు చెడును తీర్మానించే చెడుగా జీవిస్తావు అందుకే కూనీలు మానవంగాలు ఇట్లాంటివన్నీ జరుగుతా ఉంటాయి ఎందుకంటే వాడు చెడుని ఏర్పరచుకున్నాడు ఆయన స్వేచ్ఛరిస్తే దేవుడు స్వేచ్ఛనిస్తే మంచి చెడులను మధ్యలో పెడితే నువ్వు మంచిని ఎన్నుకోవాల్సింది మరి చెడుని ఎన్నుకున్నావు అందుకు నీకు రక్షణ అనుభవం అవసరం ఆయన నీకు రక్షకుడు ఆయన అందుకే నీ పాపములు భరించిండు శిల మీద తన ప్రాణాన్ని త్యాగం చేసిండు అది నువ్వు స్వీకరించినప్పుడు మంచిని స్వీకరిస్తావు అప్పుడు ఈ లోకంలో చెడు ఉండదు అది అయ్యేంత చెడు ఉంటుంది లోకంలో శ్రమలు ఉంటాయి కష్టాలుంటాయి రోగాలు ఉంటాయి ఈర్ష్యలు కుళ్ళు కుట్ర అసూయలు ద్వేషాలు ఇవన్నీ ఉంటాయి కంపల్సరీ ఉంటాయి ఎందుకుంటాయి అంటే మనిషి స్వేచ్ఛాజీవి కాబట్టి వాడిని రెండింటి మధ్యలో పెట్టిడు దేవుడు నువ్వు ప్రభు నమ్ముకున్న వాడు అయితే నమ్ముకున్న ధనవైతే మంచిని వెంపడిస్తావు లేదంటే చెడులో వెంపడిస్తావు కాబట్టి మనం ఈ సత్యాన్ని గ్రహించిన వాళ్ళము నాకు ఎందుకు ప్రభు ఈ శ్రమ అంటే సరే మీరు ఏదో తప్పు చేస్తే మీకు శిక్షించిన చెప్తానండి నేను మీ విశ్వాసం బలపరచడానికి కొరకు మీ విశ్వాసాన్ని పరిష్కారం కొరకు ఆయనకి ఇంత దగ్గరగా చేసుకోవడానికి కొరకు మిమ్మల్ని ఈ శ్రమ లేకుండా పోనీస్తాడు అని ఇదే వాళ్ళ ఉద్దేశం నిన్ను ఎన్నడను ఏమన్నాడు ఇంకొకటి ఇంకోటి నిన్ను ఎన్నడను విడిచిపెట్టనని వస్తుంది మీనింగ్ ఉపేక్షింపక అంటే అది ఇంత పవర్ఫుల్ గోర్డ్ అంటే ఉపేక్షింపక అంటే నీని ఎప్పటికీ విడిచిపెట్టాను అని ప్రామిస్ చేస్తున్నాడు కాబట్టి ఇంకా మీరు భయపడద్దు ఈ రోజు నుంచి ఏ విషయంలో భయపడకండి విశ్వాసంలో ముందుకోండి ఖచ్చితంగా ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు ప్రార్థిస్తాను పరిశుద్ధుల వరుగు దేవ మీకు వందాలైనా ఈ గృహంలో మీ యొక్క నామం అడుగుపెట్టినాం ఈ గృహానికి మీ యొక్క శాంతి సమాధానాన్ని స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా వీ క్లెయిమ్ దిస్ ప్లేస్ ఫర్ యువర్ గ్లోరీ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హాలూయా ప్రవ్వా ఈ యొక్క బిడ గురించి ప్రార్థిస్తున్నాం పర తన చరణ్ ప్రతి అవయవానికి సంపూర్ణమైన స్వసత ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు పరిషత్ అన్న యూ స్పిరిట్స్ ఆఫ్ ఇన్ఫార్మిటీస్ ఐ టార్మెంట్ యూ ఇన్ దైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఐ కమాండ్ ఇట్ లీవ్ హర్ బాడీ రైట్ నవ్ ఇన్ ప్రవ్వ సంపూర్ణమైన స్వస్థత ప్రకటిస్తున్నాం ఈ బిడ్డకి ఏ స్థిక్ ఇస్తున్నాం అమ్మ హీలింగ్ అనుగ్రహరించండి తల నుంచి అధికారులు వరకు అయితే తన మళ్ళీ డిజిట్నెస్ హీలింగ్ అనుగ్రహరించండి స్ట్రెంత్ అనుగ్రహరించండి తిరిగి మీ సమర్పించుకొని మీకు నీతి సత్యాన్ని ప్రకటించే బిడ్డగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ఇస్తాన్ని ముట్టండి ప్రభావ తన కాలు స్వస్థపరచండి ప్రవ్వ ఓ ప్రభు తను తిరిగి సైతాన్ రజాన్ని తొక్కాలా ఇదిగో పాములను తేలను తొక్కుటక్కు మీకు అధికారం ఇచ్చిన అన్నారు ప్రవ్వ అవును రజా సైతాను తొక్కే అధికారం మీకు మాకు ఇచ్చినారు కాబట్టి మేము భయపడం ప్రభా మాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడికంటే గొప్పవాడు హలలీయా కాబట్టినైనా అదే ధైర్యంతో మేము ముందుకు పోవాలా ఈ కుటుంబాన్ని నడిపించమంతా అధిష్టం ఈ బిడ్డని మీరు హద్దుకున్నారు కుటుంబాన్ని ఈ కుటుంబం అంతా రక్షణలో ఉండేలాగా సేపడండి ప్రభావ మీకని ఎంత సమీపం ఉంది ఈ లోకం అంతా తారుమారు అవుతుంది ఎకానమీ అంత కొలాబ్స్ అవుతుంది ప్రభావ పొలిటికల్ సిస్టమ్ కొలాబ్స్ అవుతుంది గవర్నమెంట్ సిస్టమ్స్ కొలాబ్స్ అవుతున్నాయి ప్రభావ ఇవన్నీ కొలాబ్స్ అయినప్పుడు మీరు వస్తారు ఈ లోకంలో కానీ ప్రవచనాలలోనైనా మీ అక్కడంతా సమీపం ఉంది మా జీవితాలు సరి చేసుకొని పాపాల క్షమాపణ పొందుకొని మిమ్మల్ని స్వీకరించాలా ప్రభావ తన బిడ్డలందరూ రక్షణ మార్గంలో ఉండేలాగా సహాయపడండి తండ్రి ఎవరు నశించుకోవడం మీకు ఇష్టం లేదు నాయన అందుకే మీ లోకంలోకి బట్ తన బిడ్డలందరినీ రక్షించుకోండి సిస్టర్కి సంపూర్ణమైన హీలింగ్ తెచ్చేయండి తిరిగి సంపూర్ణమైన సేవ చేయాలి ఎన్నెంటే చేయని విధానంగా తన సేవ చేయాలన్న సహాయపడి మీరు మహిమందమని ప్రార్థిస్తున్నాం ఈ బిడ్డని తను మన సురేషన్ తన ఇంటికి నడిపించే ఇండియాకి నడిపించండి మీకు ఎంతమంది తన ప్రాంతంలో తనని ఎవరైతే నడిపించండి నిన్ను మనస్త సేవించి ప్రేమించే బిడ్డగా తయారు చేసి తన కుటుంబాన్ని ఆశ్రించి తన బ్రదర్ని తన బిడ్డని హస్బెండ్ తన మన రక్షణ నడిపించుకోండి ప్రభు మీ కొరకు శాసనలు పెట్టుకుని ఆయన బ్రదర్ని ఆశ్రయించండి తన శరంలో ఉన్న అవయవానికి సంపూర్ణమైన హీలింగ్ తెచ్చండి యూ స్పిరిట్ ఆఫ్ ఇన్ఫార్మిటీ ఐ కమైండ్ యూ టు లివ్ హీస్ బాడీ రైట్ నవ్ ఇన్ జీజస్ మై టీమ్ హాలియా ప్రభావ ఈ బిడ్ అన్ స్వత పర్సన్ ప్రభావ తన అవయవం తన తొలగించండి ప్రభావ హీలింగ్ దచ్చండి నేను హాలూయా థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ ఐ గివ్ యూ ఆల్ ద గ్లోరిటీ లాడ్ థ్యాంక్ యూ లాడ్ వాళ్ళు నల్సి ప్రభావ బ్రదర్ సంపూర్ణంగా నడిపించండి మీ అందరి విశ్వాసం కలిగి ముందు పోవాలనే చెప్పండి ఇప్పుడు తన అత్త సంపూర్ణంగా మార్పు తీసుకుని రండి तक कुटि सान कुट तिरी कटें ते जीवन समर्पित कोई जीवन बिड़ा तैयार बिड़े भविष्य आश्री इंटर चुट कंस प्रोगा काफी दईनि आश्रदी पगट हेल्थ तिर्गी रही पगट्क प्रास्परीटी तिगे रपी अंदर कल मिम्मेल्लि कन परे बिड़ल तैयार मे रात पच्चोमान ये सु परशुद्ध नाम प्रार्थने आम तरी आ मे अलली